తిరుమల ఉందా భవిష్యత్వర పురాణంలో భగవంతుని కళ్యాణ కథ వినే ముందు ఒక విషయం పూర్తిగా అర్థం చేసుకోవాలి లోకరీతి చూపించడానికి పురాణంలో కథ నడిపారు అది చూచి పరమాత్మకు కామపీడ ఉందనో కామజ్వరం వచ్చిందనో మానవ మాత్రులాగా పెళ్ళవుతుందో అవదో అనే ఆదుర్దా ఉందనో ధనం లేదని విచారమను అప్పు ఇచ్చేవారు లేరని ఆవేదనో డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేక అతిథులకు భోజనం పెట్టలేదనో పెళ్లి చేసుకోవడానికి అబద్ధం చెప్పాడనో ఇలాంటి భావాలుంచడానికి చాలా అవకాశం ఉంది అదంతా మానవ మాతృనిగా నటించడానికి లోకం పోకడ చూపడానికి కలికాలంలో జరిగే వాటికి అద్దం పడటానికే గాని భగవంతునికి చేతకాక కాదు ఇతడు మానవుడే మనలాగే లోపాలు దోషాలు సుఖదుఖాలు కలిమిలేములు ఉన్నాయన్న భ్రమ తామసులకు కల్పించడానికే ఈ సన్నివేశాలు సాత్వికులు దీనిని భగవంతుని లీలగా తీసుకుని ఆనందించాలి భగవంతుడు కామాతీతుడని తెలుసుకోకపోతే భగవంతుని విషయంలో అన్యథా జ్ఞానం వచ్చి అంధం తమస్సుకుపోయే అవకాశం ఉంది అది అనర్థానికి దారితీసే విషయం తత్వాన్ని మనసులో దృఢం చేసుకోవాలి నేర్చుకున్న శాస్త్రతత్వాధారంగా కథలో ప్రసిద్ధించిన విషయాలు సమన్వయం చేసుకోవాలి పద్మపురాణం సుఖాచార్యుల వారి కథ చెప్తుంది సుఖాచార్యులు రుద్రదేవుల అవతారం శ్రీ వేదవ్యాసదేవుల పుత్రులు ఈ పద్మ సరోవరం తిరుచానూరులో పద్మావతి దేవి దొరికిన చోటు దీన్నే యోగి మల్లవరం అని కూడా అంటారు ఇది తిరుచానూరు నైరుతిలో అర కిలోమీటర్ దూరంలో ఇప్పటికీ ఉంది అక్కడే పరాశరేశ్వర ప్రాచీన ఆలయం కూడా ఉంది పరాశరుడు శ్రీ సుఖాచార్యుల తాత అంటే వేదవ్యాసుల వారి తండ్రి ఆయన ప్రతిష్ఠించిన శివలింగము ఈ పరాశరేశ్వర అదే సుఖాచార్యుల ఆశ్రమంగా చెబుతారు ఇక్కడే సుఖాచార్యులు ఘోర తపస్సు చేస్తారు పద్మ సరోవరం లోనే ఈయన ఎందుకు తపస్సు చేశారో పురాణం చెప్తుంది శివుని అవతారమైన ఈ మనోనియామకునికి స్థిర లేక వెంకటాచలానికి వచ్చారట అక్కడే ఒక తీర్థం వ్రత తీర్థం సమీపించి సుఖమహర్షి విష్ణు సూక్తం జపిస్తూ పాప పరిహార స్నానం చేస్తాడు జయశీలుడు సకల కళ్యాణ గుణాయక నిధి అయిన శ్రీమన్నారాయణని ధ్యానిస్తూ నీటిలో మురిగిన శరీరం గల సుఖము నింతులకు ఈ క్రింది విధమైన అశరీర వాక్కు వినపడింది శ్రీమన్నారాయణుడు నివసించు పర్వతానికి ఆగ్నేయంగా పన్నెండు మైళ్ళ దూరంలో స్వర్ణముఖీ తీరానికి ఉత్తరంగా పద్మ సరస్సు అనే ప్రఖ్యాత సరస్సు ఉంది అక్కడకు వెళ్లి నీవు తపస్సు చేస్తే నీకు స్థిర బుద్ధి కలుగుతుంది సర్వప్రాణి సాక్షి బంధుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం కాగలడు అలాగే శ్రీశుకులు పద్మ వచ్చి తపస్సు మొదలుపెడతాడు దేవాది దేవతలను దిగ్భ్రాంతి కలిగిస్తుంది వారి తపస్సు ఎవరో తెలియని ఇంద్రాది దేవతలకు వీరు తపస్సు ఏ కోరికతో చేస్తున్నారో తెలియక ఇంద్ర పదవి కోసమేమోనని భయపడి తపోభంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు ఇంద్రుడు అప్సరశాశ్రీలను రంభాది అందగత్యలను తపోభంగం చేయమని ఇలా చెప్తారు దేవలోక సమాజ కోసం తపోవిఘ్నం చేయాలి మీ సౌందర్యంతో శృంగార చేష్టలతో మనోవికారం కలిగించి తపస్సు చేయాలి సుఖాచార్యుల మనస్సు చెలించలేదు నిశ్చలంగా తపస్సు కొనసాగించారు ఆయన ఎవరు మనోనియామకుడు రుద్రుడు మొదట్లో భృగుడు కైలాసానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవితో రతిలో ఉన్న ఈయన నీకు మూర్తి పూజ లేదు లింగపూజ మాత్రమే అన్న శాపం తీసుకున్న రుద్రుడేనా భృగుని ముందు ఆ రుద్రుడు అలా ఎందుకు ప్రవర్తించాడు విష్ణు సర్వోత్తమత్వ స్థాపన భృగురుషు ద్వారా జరగాల్సి ఉంది జ్ఞాని అయిన రుద్రుల వారికి భగవత్సంకల్పం తెలుసు భగవత్కార్యం జరగటానికి ఆ శంభుడు తన వంతు కృషిగా మిన్నకుండి శాపం గ్రహించాడు అజ్ఞానంతో గాని కామ పీడతోగాని చేసినది కాదని తెలియాలి అంత నిస్వార్థ విష్ణుభక్తుడు జ్ఞాని మనమంతా ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలంటే ఉపాయం ఏమిటి అంటే సాధుకుడై జీవి సాధనం చేస్తే ఇంద్రియ నిగ్రహం వస్తుంది అది లేకపోతే వైరాగ్యం రాదు వైరాగ్యం లేకపోతే జ్ఞానం రాదు అది నిశ్చయం ఇవి సాధించాలంటే ఉపాయం ఏమిటి అనేక ఉపాయాలు ఉపవాసాలు చేయాలి నిగ్రహం పాటించడానికి సాధన చేయాలి ఇలాంటివి కానీ ఈ విషయంలో జయతీర్థులు మధ్వాచార్యుల వారి బ్రహ్మసూత్ర భాష్యానికి టీక వ్రాస్తూ వేదవ్యాసుల వారు సూచించిన ముఖ్యమైన ఉపాయం గురించి చెప్తారు అన్నిటికన్నా ముఖ్యమైనది భగవంతుని స్మరణ భగవంతుని పరివార సమేతంగా అది తారతమ్య కర్మంలో చేయాలని అదెలా ఇంద్రియాభిమాన దేవతల కన్నా శక్తిమంతులు అర్ధాభిమాన వారికన్నా గొప్ప శక్తిమంతులు మనోభిమాన దేవతలు అంతకంటే శక్తిమంతులు బుద్ధి అభిమాన దేవత వారి కంటే ముఖ్యం మహతత్వాభిమాన దేవత అంతకంటే ప్రకృతి అభిమాని లక్ష్మీదేవి అందరికంటే సర్వోత్తముడు సర్వశక్తిమంతుడు సర్వాధారుడు శ్రీమన్నారాయణుడు అలా తారతమ్యానుసారం ఆ దేవతలు మనకు చేయగలిగిన అనుగ్రహం గురించి తెలుస్తూ స్మరణ చేయాలి ఇంద్రియాలు జడాలు వాటికి అభిమాన దేవతలు ఉంటారు సూర్యుడు వరుణుడు దిగ్దేవతలు చంద్రుడు యముడు మొదలైన వారంతా ఇంద్రియాభిమాన దేవతలు ముందు వారికి శరణాగతి చేయాలి వారి అనుగ్రహంతో ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించాలి వారి కంటే శక్తిమంతులు అర్ధాభిమాని దేవతలు వీరు విషయ పదార్థాలలో ఉండి జీవి ఇంద్రియాలను ప్రేరేపించేవాళ్ళు ఇంద్రియ నిగ్రహం చేయగలిగిన ఇంద్రియాలు విషయ పదార్థాల లాలసలో పడినప్పుడు నిగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇంద్రియాభిమాన దేవతల ఈ అర్ధాభిమాన దేవతలు శక్తిమంతులు కనుక ఈ అర్ధాభిమాన దేవతలు రుద్రదేవుని భార్య ఉమాదేవి శేషదేవుని భారీ వారుని గరుడ దేవుని భార్య సౌపర్ణి వీరు విషయ పదార్థాల్లో ఉండి ప్రేరేపిస్తుంటే ఇంద్రియాల అధీనం తప్పుతుంది కనుక వారి అనుగ్రహం కూడా కావాలి వారిని ప్రార్థించాలి వారికంటే ఉత్తములు మనోభిమాన దేవతలు గరుడ శేష రుద్రులు విషయ పదార్థాలలో విశేష ఆకర్షణ ఉన్నా ఇంద్రియాలు వాటి వెంట వెళ్లినా మనస్సు వాటికి అధీనం కాకుండా విరక్తితో ఉండాలంటే మనో మనోభిమాని దేవతల కటాక్షం ఉండాలి వారి అనుగ్రహం సంపాదించడానికి వారిని ప్రార్థించాలి మనస్సు పదార్థాల వెనుక వెళ్ళిన విషయ వాసనలలో మునిగిన ఇది తగును ఇది తగదు అన్న సారాసార వివేకం కలిగించి మనస్సు మార్చి మళ్లీ మన అధీనంలోకి తేగలిగినది శక్తి బుద్ధిది దాని అభిమాన దేవత సరస్వతీ దేవి ఆవిడ మనకు వివేకం విచక్షణ జ్ఞానం ఇస్తుంది కనుక ఆవిడను ప్రార్థించి ఆవిడ అనుగ్రహం పొందాలి ఆ సరస్వతీదేవిని అంటే బుద్ధిని ప్రేరణ చేసేది చిత్తాభిమాని మహత్తత్వాభిమాని బ్రహ్మదేవుడు కనుక ఆయనను ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందాలి ఈ చిత్తాభిమాని మహత్తత్వాభిమానిని నియమించగల శక్తి ప్రకృత్యాభిమాని లక్ష్మీదేవియే ఆమెను నియమించగలిగింది భగవంతుడే ఆ భగవంతునికి సమానులు గాని అధికులు గానీ లేరు కనుక ఆయన సర్వోత్తముడు సకల శక్తిమంతుడు సర్వాధికుడు సర్వనియంత సర్వేశ్వరుడు ఆయనకు ఆయనే సాటి ఇంకెవరూ లేరు అందరూ ఆయన అధీనులే ఆయన అనుగ్రహంతోనే ఎవరికి ఏ శక్తి ఉన్నా ఈ తత్వం తెలుసుకోవాలి ఈ తత్వాభిమానుల బలాబలాల తారతమ్యం తెలియాలి ఈ జ్ఞానంతో దేవతలను ధ్యానం ఇంద్రియ నిగ్రహానికి ముఖ్యమైన ఉపాయమని వేదవ్యాసుల అభిప్రాయాన్ని జయతీర్థులు విశ్లేషించారు అందులో రుద్రద్రీవ స్థానం గురించి చెప్తారు అనంత జీవరాశులు తమ కామబాధ పోగొట్టుకోవడానికి ఇంద్రియాలు విషయ పదార్థాలలో మునగకుండా ఉండటానికి మనోనియామకం చేయగల శక్తి రుద్రునికి ఉంది ఏ మనోభిమాని రుద్రుడో అతని అవతారమే శ్రీసుఖాచార్యులు అతనిని ఈ ఇంద్రాదులు పంపిన ఏం చేయగలరు ఇంకొక విషయం ఈ అప్సరసులలో ఉన్న సౌందర్యం శృంగార శక్తి ఇతర ఆకర్షణాశక్తులన్నిటికీ నియామకురాలైన అర్ధాభిమాని దేవత ఉమా ఆమెకు భర్త నియామకుడు రుద్రుడు అంతటి మహాశక్తివంతుడైన ఈ రుద్రుని ఈ అప్సరసలేమీ చేయలేరు జగత్తుకే వైరాగ్యాన్ని ఇవ్వగల సమర్థుడైన మహానుభావుడు రుద్రుడు ఆయన కామపీడతో కామ బాధతో లేదా పార్వతీదేవితో రతి కోరికతో ధృగ నిర్లక్ష్యం చేశాడని భావించటం అజ్ఞానం అవివేకం అనర్థానికి కారణం కేవలం భగవత్ ఆజ్ఞతో భగవద్చ్ఛ తెలుసుకుని విష్ణు సర్వోత్తమత్వ నిర్ణయానికి వచ్చిన ఋషిని అతని కార్యసాధనలో ముందుకు వెళ్లమని సూచించడానికే రుద్రుడు అలా గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నట్లు నటిస్తాడు అటువంటి రుద్రావతారమైన సుఖాచారిపై ప్రయోగించబడిన శృంగారం సౌందర్యం కామచేష్టలు ఆయనపై ఏ విధమైన ప్రభావం చూపలేదు చూపలేవు సుఖాచార్యులు జీవితమంతా సాధనే సాధకులు ఎలా ఉండాలి అన్నది ఆయన ఆచరించి చూపించారు ఎంత ఆకలైనా భగవంతునికి నివేదన చేయనిది ఏమీ బుద్ధింపరాదు మీరు కూడా తీసుకోరాదన్నది శాస్త్రం అలా భగవంతుని నైవేద్యం నిత్యం తీసుకునేవానికి నిత్య ఉపవాసం చేసిన ఫలం వస్తుందని శాస్త్రం తపస్సులో భాగంగా ఇటువంటి ప్రయత్నాలు ఎన్నో చేశారు సుఖాచార్యులు పంచాగ్నాల మధ్య తపస్సు చేశారు స్వర్గం కోసం తపస్సు చేస్తారు చాలామంది ఎందుకంటే స్వర్గ సుఖాలు పొందటానికి రంభాది అప్సరసలను పొందటానికి ఆ సుఖాలు ఇవ్వడానికి ఇక్కడికే వచ్చిన తమను కాదని మరి దేనికోసం సుఖాచార్యులు తపస్సు చేస్తున్నారో ఆ అప్సరసలకు అర్థం కాలేదు ఆ అనుమానం తీర్చమని సుఖాచార్యులనే అడగాలనుకుంటారు సుఖాచార్యులు తెలుసుకుంటే ఆ అప్సాసులను పంపివేయడం గాని భస్మం చేయడం గాని లేదా శాపం ఇవ్వడం గాని పెద్ద పని కాదు కష్టపడి తపస్సు చేసి సంపాదించిన తపఫలం శాపాలిచ్చి వృధా చేయడానికి వారికి సమ్మతం కాదు తాను తపస్సు చేసేది పుణ్యం కోసం తన కోసం కాదు భగవంతుని ప్రీతి కోసం అందుకే వేంకటాచలంలోని శ్రీనివాసుని ప్రార్థన చేస్తాడు స్త్రీలను దుష్టబుద్ధితో చూస్తే ముందు పోయేది లజ్జా సిగ్గు రామాయణ భారతాల్లో ఈ విషయం స్పష్టం చేస్తారు రాజుకు ఉండాల్సిన ముఖ్య గుణం లజ్జా సిగ్గు రాజుకి తన ప్రవర్తన చూసి ప్రజలేమనుకుంటారు అనే భావనే లజ్జా సిగ్గు అది లేకపోతే విచక్షణ జ్ఞానం పోతుంది ఆస్తిక్య గుణం పోతుంది అంటే దేవుడు ఉన్నాడు ధర్మం అనేది ఉంది పాపపుణ్యాలు ఉన్నాయి మనం చేసే ప్రతి పని చూసే సాక్షులున్నారు ఫలితం అనుభవించాల్సిన విషయం వస్తుంది అని తెలిసి బతకటమే దుష్ట స్త్రీ సహవాసంతో ఇవన్నీ పోతాయి వారి నుండి రక్షణ కావాలి ఈ అప్సరాశ్ర సంగతి కూడా నీవు చూసుకో స్వామి అని ప్రార్థిస్తాడు సుఖాచార్యుడు శ్రీనివాసుడు ఆ అప్సరాస్త్రయుల బుద్ధిని ప్రభావితం చేస్తాడు ఎవరు చెప్పారని చేసినా మనం చేస్తున్న పని తప్పు ఇటువంటి ధర్మాత్మల తపస్సు భంగం చేయటం మహాపాపం అని తలచి జుగుప్సతో శ్రీనివాసుని స్తోత్రం చేసి వాళ్ల కార్యక్రమం విరమించి వెళ్లిపోతారు అలా శ్రీనివాసుని అనుగ్రహం సుఖాచార్యుల మీద ఉందని తెలియగానే సుఖాచార్యులకు అమిత ఆనందం కలిగి నర్తనం చేస్తారు ఈ అనుగ్రహంతో సుఖాచార్యులకు కామబాధ ముందు కూడా ఉండదని ఉండబోదని సందేశం కాముడినే దహనం చేసిన రుద్రుడే సుఖాచార్యుడు అటువంటి మనోనియామకునికే కామపీడ లేకపోతే అతని ప్రార్థనల్ని అందుకునే భగవంతునికే కామపీడ భగవంతుడు కామాతీతుడు అతనికి ఎటువంటి వికారం లేదు అన్న జ్ఞానంతో జరగబోయే కథ వినాలి లోక శిక్షణార్థం కలికాలంలో ప్రజలు ఎలా ఉంటారో తెలియజెప్పడం కోసం భగవంతుడు లోపాలున్నట్లు కనపడితే అది అతను లేలగా తెలుసుకోవాలే కానీ నిజం అని భాగించి అంధం తమస్సు తెచ్చుకోరాదు భాగవతంలో చూస్తాం కదా భౌతికా స్త్రీలు ఇతరులు భగవంతుని ఎందు ఎంత కామికులైనా భగవంతుడు వారి వారి కర్మఫలాన్ని బట్టి వారికి ఆనందం ఇచ్చాడే గాని కామంతో తాను ప్రవర్తించలేదని తెలుసుకోవాలి వికారాలు లేనివాడు కామాతీతుడని భాగవతం స్పష్టం చేస్తుంది అలా అదే పద్మ సరోవరంలో తపస్సు చేసి సిద్ధి సుఖాచార్యులు భగవంతుని అనుగ్రహానికి కృతజ్ఞతగా తన కైంకర్యం కానుక సమర్పించాలని సంకల్పిస్తాడు సంజన అనే యజ్ఞం చేసి తాను చేసిన ఇంద్రియ నిగ్రహం యజ్ఞ ఫలాన్ని విగ్రహంగా చేసి భగవంతునికి సమర్పిస్తాడు కృష్ణదేవుల బలరాముల ప్రతిమలు చేసి తిరుచానూరులో ప్రతిష్ట చేసి వారికి దేవాలయాలు కట్టిస్తారు ఇప్పటికీ ఆ విగ్రహాల దేవాలయాలు తిరుచానూరులో తర్వాత వచ్చిన పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భాగంగా ఉన్నాయి ముఖద్వారానికి ఎదురుగా ఉన్నవి అవే దేవాలయాలు అమ్మవారి దేవాలయం ఎదురుగా కాక ఈ దేవాలయాలకు ఉత్తరంగా ఉంటుంది భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ ప్రసక్తి వస్తుంది శ్రీనివాసుడు ఒకళాదేవిని ఆకాశరాజు వద్దకు పెండ్ల విషయం మాట్లాడడానికి పంపుతున్నప్పుడు ఆమెతో శ్రీనివాసుడు దారిలో తిరుచానూరులో బలరామకృష్ణల దర్శనం చేసుకుని వెళ్ళమంటాడు అవి సుఖాచార్యులు ప్రతిష్ఠించినవే సుఖాచార్యులు నూట ఎనిమిది కట్టించి వేద పండితులు శాస్త్ర పండితులు ధర్మశాస్త్రం యజ్ఞయాగాలు చేయగల పండితులు వేదాంత పండితులను సామర్థ్యం గల నిష్ణాతులైన పండితులను ఎంపిక చేసి వారికి ఆ గృహాలు ఇచ్చి ఆ ఇండ్ల మధ్యలో బలరామ దేవాలయాలు కట్టించి తిరుచుక్కనూరు అనే బ్రాహ్మణ అగ్రహారం స్థాపించి వైదిక సంప్రదాయపు స్థాపనకు కొనుక్కున్నాడని పద్మపురాణం చెబుతుంది తర్వాత కథలో శ్రీనివాసుడు సుఖాచార్యుల దర్శనం ఆతిథ్యం తీసుకునే పెండ్లు చేసుకోనడానికి వెళ్తారు లోకం దృష్టిలో తాను పద్మావతిని చూసి మోహించి కామపీడ వచ్చినట్లుగా నటించాడు పురాణంలో నారదులు పద్మావతి దేవి సౌందర్యాన్ని ప్రత్యేకంగా వర్ణిస్తారు లక్ష్మీ ఆవేశం విశేషంగా ఉన్న ఈ పద్మావతి దేవి శాస్త్రంలో చెప్పిన ముప్పై లక్షణాలతో సలక్షణంగా ఉందని ముందు ముందు భగవంతుని పరిణయమాడుతుందని నారదులు పేర్కొంటారు పద్మావతికి నారదుల వారు ప్రత్యక్షం చలికత్తెలతో విహారానికి వచ్చిన పద్మావతి దేవికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వనంలో తారసపడతాడు భగవంతుడు శ్రీనివాసుడు సర్వాలంకార భూషితుడై వాయువు బుర్రంగా చేసుకుని వేటకు బయలుదేరాడు గదా ఇదంతా పద్మావతి సమాగమానికి ఆ తర్వాత వివాహానికి నాంది భగవత్ కార్య సాధకుడు నారదుడు విషయం సానుకూలం చేయడానికి పద్మావతికి శ్రీమన్నారాయణ ఎందు మోహం కలిగించడానికి సేవ చేయాలని ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో పద్మావతికి ప్రత్యక్షమవుతారు చూచి భయపడిన పద్మావతిని శాంతప్రచి తాను ఆమెకు తండ్రి వంటి వాడినని శుభం కోరేవాడినని నమ్మించి ఆమె భవిష్యత్తు చెప్తానని ఆమె చేతి రేఖలు చూచి శ్రీపతి శ్రీమన్నారాయణుడే ఆమెకు భక్తిగా వస్తాడని జోషించి అవయవ లక్షణాలన్నీ వర్ణిస్తాడు అలా లక్ష్మీదేవి మనసులో ఆలోచనలు రేకెత్తించి కాబోయే శుభకార్యానికి నాంది పలికి అంతర్ధానమవుతాడు శ్రీనారదులు ఏనుగు వెళ్లిపోయిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతిని పరిచయం అడుగుతాడు తన పరిచయం చేసుకుంటాడు తాను కృష్ణుడనని వెంకటాచలంలో ఉంటానని దేవకీ వసుదేవులు తల్లిదండ్రులని చెప్తాడు ఆమె కూడా తన ప్రవర చెప్తుంది అత్తరి గోత్రం అని కూడా చెప్తుంది తనకు ఇష్టము అన్న తన తండ్రి ఆకాశరాజుకు శ్రీనివాసుడు అక్కడికి వచ్చి అంతఃపుర స్త్రీలతో మాట్లాడిన విషయం తెలిస్తే దండన తప్పదని వెళ్లిపోమని శ్రీనివాసుడితో చెప్తుంది ఆయన వెళ్ళకపోతే చలికత్తలను ప్రేరేపించి రాళ్ళు విసిరేలా చేస్తుంది ఆయనకు తగలదు కానీ రాయి గుర్రానికి దగలి వాయుదేవుడు భగవత్ సంకల్పం ఇంతే అని ఆ గుర్రం కళేబరాన్ని వదిలిపోయినట్లు అంటే గుర్రం చనిపోయినట్లు నటిస్తాడు శ్రీనివాసుని ముడివేసిన జుట్టు ఈ గడబడిలో ముడి విడిపోయి వస్త్రం చిందర స్వామి హడావుడిగా పారిపోయినట్లు వివరిస్తాడు ఇంటికి వచ్చిన శ్రీనివాసుడు భోజనం మానే ఏదో పోయినట్లుగా బాధపడుతూ పడుకుని ఉండటం చూస్తున్న ఉకుళాదేవి చేతలో భోజన పళ్ళెంతో వచ్చి శ్రీనివాసన్ ప్రశ్నిస్తుంది భోజనం చేయినాయన ఆరోగ్యం బాగలేదా లేక భూత ప్రేత పిశాచ బాధ సంగతి ఏమిటి అని అడుగుతుంది ఏమీ చెప్పడు కొంతసేపు ఇలా జరిగిన తర్వాత శ్రీనివాసుడు ఒకళ్ళకు చెప్తాడు పిశాచభూతాలు నన్నేం చేస్తాయి నేనే మహద్భూతాన్ని నా పేరు చెప్తేనే ఇతరులకు పిశాచ బాధ పోతుంది ఏకో విష్ణుర్మహద్భూతం పృథద్భూతాన్యనే కష త్రిలోకాన్ వ్యాప్య భూతాత్మ భుక్తే విశ్వ భుగవ్యయ మహాద్భూతం అంటే సర్వోత్తముడని అర్థం కానీ పెద్దభూతమని కాదు ఎవరి వల్ల బాధలేదు అని ఊరుకుంటే ఉకుళ్ళాదేవి మరల మరల అడిగి చెప్పమని బతిమలాడుతుంది అలా చాలాసేపు అడిగించుకున్న తర్వాత తాను పద్మావతిని చూసిన విషయం ఆమె లేని జీవితం జీవితమేనా ఆమెను పెండ్లు చేసుకోవాలి అని తన కోరిక అనుకు అలా చెప్పి భగవంతుడు తన పెండ్లి కార్యం నిర్వహించే అవకాశం ఉకుళాదేవికి ఇచ్చాడు పద్మావతి ఎవరు తాను పద్మావతిని వనంలో చూచి ఆకర్షితుడైనాడని చెప్పిన భగవంతుని ఉకుళాదేవి అడుగుతుంది నిన్ను మోహనపరచగల ఆమె ఎవరు ఆమె వృత్తాంతం ఏమిటి అని దానికి శ్రీనివాసుడు విపులంగా పద్మావతి పూర్వాపరాలు చెప్తాడు త్రేతాయుగంలో రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్నప్పుడు మోసం చేసి రావణుడు సీతను అపహరించాడు రావణుని చూచిన సీత కెవ్వున హే రామా హే లక్ష్మణ అని అరిచింది అరణ్యమునం మృగములు పక్షులు కలత కోలాహలం చేశాయి పాతాళలోకమునున్న అగ్నిదేవుడు ఈ గడబిడవిని భూలోకమునకు వచ్చి రావణుని ముందు నిలిచి రావణునితో ఈమె సీత అనుకుని అపహరించుతున్నావు అనుకుందును ఈమె సీత కాదు సీతాకృతిలోనున్న బ్రాహ్మణ పత్ని రాముడు వనవాసమునకు బయలుదేరినప్పుడు జనకపుత్రి సీతను నా దగ్గర దాచి నీ భయంతో ఈ బ్రాహ్మణ పత్ని తనతో ఉంచుకున్నాడు నీవు నాకు చాలా ఇష్టడు కనుక చెప్తున్నాను అని చాలా ప్రియమైన మాటలు రావణునితో చెప్తాడు రావణుడికి శివుడన్నను అగ్నిదేవుడన్నను చాలా గౌరవం నమ్మకం అగ్నిదేవుడు అలా రావణుని నమ్మించి తన భార్య స్వాహాదేవి దగ్గర ఉన్న వేదవతిని రావణునికిచ్చి సీతాదేవిని తనతో తీసుకువెళ్ళిపోయాడు తన మాయచే వేదవతిని సీతాకృతిగా అగ్నిదేవుడు మార్చి రావణుని నమ్మించాడు అసలు వేదవతి అగ్నిదేవుని దగ్గరకు ఎలా వచ్చింది అన్నదానికి పురాణం ఇంకొక కథ చెప్తుంది వేదవతి ముందు జన్మలో ఒక బ్రాహ్మణ కన్య బహు సౌందర్యవతి రావణుడు ఆమెను మోహించి ఆమె ఆమోదించకపోతే బలవంతాన అనుభవించాలని ప్రయత్నిస్తాడు శీలవతి అయిన వేదవతి రావణుని శించి ఆత్మాహుతి చేసుకుంటుంది నీవు ముందు ఎవరినైనా వారి ఇష్టం లేక గ్రహించాలని చూస్తే తల బ్రద్దలై సస్తావు అన్నది ఆమె శాపం ఇచ్చిన తర్వాత జన్మలో అగ్నిదేవిని సంరక్షణలో పెరుగుతుంది రావణ సంహారానికి కారణ జన్మరాలు ఆమెను సీతాకృతిగా అగ్నిదేవుడు తయారు చేస్తాడు ఆమెలో ఇంద్రుని సన్నిధానం అందుకే రావణుని ఎదిరించే ధైర్యం అలా రావణని ఆశ్వకోణంలో ఉన్న సీతాకృతి వేదవద్ది నిజమైన సీత కాదు రావణ తర్వాత సీతను పొందిన రాముడు లోకాపవాదము రాకుండా ఉన్నట్టుకు సీతను అగ్నిప్రవేశం చేయమని ఆజ్ఞాపించాడు అలా అగ్నిప్రవేశం చేసిన సీత అగ్నిలోంచి ఇరువురు సీతలుగా బయటకు వచ్చారు శ్రీరాముడు తన భార్య సీతను గుర్తించి నీవలే ఉన్న శుభమైన ఈమె ఎవరు అని అడిగితే సీత నిర్నిమిత్తంగా రావణుని మూలమున నా దుఃఖము అనుభవించిన ఈమె స్వాహాదేవి సన్నిధిలో తపమాచరించిన గేదవతి అనే కన్య ఆమెను నీవు వివాహము చేసుకోవాలనని నా కోరిక అంటుంది దానికి రాముడు ఈ రామావతారమన నేను ఏకపత్ని వృత్తుడను ద్వాపరయుగంలో చాలామంది భార్యలుంటారు గనక ఈ కోరికను ఇరవై కలియుగంలో నెరవేరుస్తాను అంతవరకు ఈ వేదవతిని బ్రహ్మ సంరక్షణలో ఉంచుతాను అని చెప్తాడు ఈ ఇరవై ఎనిమిదవ కలియుగమున ఆ వేదవతియే పద్మ సరోవరము దగ్గర యజ్ఞమునకు భూమి దున్నుతున్న ఆకాశరాజుకు బంగారు పద్మంలో దొరికిన ఆడశిషు పద్మంలో దొరికిన ఈమెకు పద్మావతి అని పేరు పెట్టి ఆకాశరాజు దంపతులు పెంచిన వేదవతియే ఈ పద్మావతి అని పద్మావతి వృత్తాంతాన్ని శ్రీనివాసుడు ఉకుళాదేవికి చెప్తాడు